నడిచి పాటే దిగి నగమెరిగి పాండవులంతా శ్రీకృష్ణ స్వామి వారిని వెంట పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడాడుగ నేను పడే విధానం ఉన్నది ఆ యొక్క మృతి విషయము నేనే చెప్పి ఉన్నాను కనుక ఇక విజయం పెంచడం మంచిది కాదుపై చెప్పు మాకలా అతడొక్కడు ను నేనొకడు ఇంటి ముని మహానుభావం మున మునిజనాధాంగ గగనముందున్నటువంటి దేవతలంతా కూడా ఇక నీవు యుద్ధం చాలించడం మంచిదయ్యా భీపుడు అని చెప్పి పొలుగుతూ ఉండగా ఆ మాటలు పేర్కొనికే వినిపించినవి వ్యాసారి యొక్క అనుగ్రహం చేత నాకొకడికి వినిపించినవి ఒక్క విల్లు ఎక్కువ మరి ఒక విల్లు వచ్చినాడు ఆ బిట్టుడు శిఖండి తన యొక్క బాణ పరంపరను సాగించినాడు బిట్టుని మీద అతడు నిశమంతుడునుగా కళ్ళనవి పరటు తన ఎమ్ములతని పై పలుగునుందోగా కారు శిఖండి యొక్క బాణము ఎన్ని వచ్చిన తగిలినప్పటికీ మీ చెలించట్లేదు కదలట్ లేదు అటువంటి ఆ విషయమును తోచి అర్జునుడు సముసనం మనం వేసినాంగతన యొక్క పాణములు ప్రయోగించినాడు వీటుని మీద అది సమయమునందు అర్జును మీద ప్రయోగించినాడు వీటుడు చలములు వాదించి అతని చాపంఠించి అతని రాజము తనము సరనేయుతయంగా ఆయన ప్రయోగించినటువంటి పాణములన్నీ కూడా నరికి ఈ ఒక నిష్టరమైనటువంటి రులకు వాతయం వలదిగా వెళ్లి విరిసిన శరమిడి భంగి భంగివచ్చుందో ఆ తనకు తల వారికి గౌరవ సైన్యానికి ఆపటానికి వీలు కాకుండా పెరిగినటువంటి వాడై యువన నిధి ఉన్నదే సముద్రము కదా పరలినట్టుగా విజృంభించి వెరగబడి తూతున్నా విడుకుల నున్న కొడుకుల మీ తండ్రి ఆరాదుకోనియే వెరగుబడిపోయి ఉన్న మన సైన్యమంతా అర్ధ సమయముందు విడిపోయేమంటాడు దుర్యోధను సో అది దేవాసోటికైన మహావీరు మార్కొనా ఈ మహావీరుడున్నాడే అర్జునిని మార్కొనటానికి దేవదానములకు కూడా ఆశ్చర్యము కాదు సుమీ దగిన మర్చులే ఎదురా ఉదా నుండీ తగ్గినె పాండవ సైన్యం ఎంతయ్యను నగ్యం పంగమేదాలు కానీ ఆ క్రీడు ఉన్నాడే అర్జునుడు వాటిని గెలవటానికి ఎవరికి సాధ్యపడదు సుమ మిగిలిన పాండవుల్నైతే నేను జయించగలిగేవాడను ఆయన సత్యం ఇంటి కదురల్లేడెవడును ఎత్తేవాడు ఎవడు లేడు జగత్తున విల్లు నింపి నరుదేశను జననాయక దొడ్డన సెకండ్ యొక్క ధనస్సు వెనక ధనస్సు పెట్టినటువంటి వాడై అనేక అశతనారసములున్నాయే ఆ పొదును కలిగిన బాణములు ప్రయోగించినాడు భీష్ముని మీద అర్జునుడు అప్పుడు దేవ వ్రతుడు దుశ్శాసను ఆలోకించి దేవ వ్రతుడు భీష్డు దుశ్శాసను అసని కల్పములు అర్జును బాణములు గావు సుమ్మో దుశ్శాసనుడాయి తగులుతూ ఉన్నటువంటి బాణములున్నవి అర్జునునివి గాది ఎందు వర్ణాంటి పిడుగులు పడ్డట్టుగా పడుతూ ఉన్నవి నా మీద కక్కటి గర్భండి వచ్చే కక్కటి యొక్క గర్భమును కదా భేది ఎలా భేదించును ఆ ప్రకారంగా నా యొక్క శరీరములు భేదిస్తూ బాణములు ఇది బాణములు శిఖండికి ఎక్కడివి బ్రహ్మదండముల పాటి అయినో నాటునేహ్మండములతో సంధులన్నీ కూడా భేదిస్తూ ఉన్నవి బాణములు ప్రాణముల గలపదామరాజు దూతలామి అనేటట్టుగా ప్రాణములు లాగుతూ ఉన్న విషమా బాణములు ఇది బాణవులు రువుగా పడుతూ ఉన్నవి చాలా తీక్షణంగా ఉన్నవి బాణములుసకండి ఎక్కడివి గనుక అర్జుని బాణములుసు మా ఇవి అనుకుడు శక్తిని వైచును నదిడు అది ఒక శక్తిని విన్నాడు అర్జునుని మీద దానిని నడిక ఒకనాడు అర్జునుడు వాళ్ళు ఎనదముడెక్కల వాళ్ళు వాలు ఉన్నదే బాణముపేటటువంటి అక్క ఆ గాలు తీసుకొని కత్తి తీసుకొని భూమి మీదకి దోకవల్లని చూస్తూ ఉన్నాడు భిట్ముడు చూపి వెరపేలు నాపత నోచి బొధువుడి మీదని యోచి చక్క తనయుం తన యోధులని నరికినటువంటి వాడ ఈ చేతిలో ఉన్నటువంటి అక్క ఆ కంటి రెండు నరికినటువంటి వాడై నేనుండగా పీ కే భయము లేదు కనుక మీరంతా పొదవుండయ్యాకుని అని తన యోధులకు చెప్పినాడు అర్జునుడు పొదుపులాకడ్ పొదువు నడవుడు జాహ్నీ మన సైనికుల గోయని తల పడ్డ పోదు సైన్యమంతా వేయండి పడగొట్టండి పడవండి వీట్టుకుని అని మహత్తరమైనటువంటి కోలాహల్ కోలాహల కోలాహలంతో చలరేగింది నిసుమ మన సైన్యమంతా తిరగబడింది గురుసేన వచ్చి వస్తూ ఉన్నటువంటి కౌరవ సైన్యాన్ని అంతా తన బాణముల చేత తెల్లగొడుతూ ఉన్నాడు అర్జునుడు అత్య సమయమునందు ఆ భీష్ముని పదివినటువంటి వారై అనేక దివ్య బాణములన్నీ ఆ భీష్ముని శరీరం అంతా కూడా ఆ కిండి నుండి పైకి దిగిపోయేటట్టుగా సందు లేకుండా కొట్టినారు శాంతు వచ్చే అడ్డు సమయమునందు అంశుమంతుడు ఏ సుయభగవానుడు శాంతి వహించి కిందికి పోయిపోతూ ఉన్నాడు గంగేయారాచనించి ఆక్రమాంతంగా లాగి అనేకము ఆ భీముని యొక్క శరీరము ప్రవేశింపజేసి భూమి మీద పడేటట్టుకొచ్చినాడు అర్జునుడు కోర్పు తలగా నట్కబడి అన్నా నీ కొడుగులంతాగో ఆ చూస్తూ ఉండగా ఆ మహాపురుషుడున్నాడే భీష్ముడు తూర్పు తలగా తూర్పు తలగెట్టినటువంటి వాడై ఆ సమయ పర్వతము నందు అస్తవిస్తూ ఉన్నటువంటి యొక్క సూర్యుడు ఎలా ఉకారంగా పడిపోయినాడి ఆ విధంగాడైన దేవభావం వచ్చి ప్రవేశించింది సుమంగా అరివిసులున్నారే దేవతలంతా కూడా తూచీ అరే రేరే మహాపుణ్యాత్తు దివ్య పురుషుడు ఇది దక్షిణాయనము దక్షిణాయనమునందు చచ్చిపోతాడా ఏమి అని మాట్లాడుతూ ఉన్నాడు అది విని నాకు తెలుసునయ్యా నేను ప్రాణములు వదలటలేదు నాకు ఆ సత్యవతి దేవిని మా తండ్రికి చేసినటువంటి వివాహం చేసిన సమయములో ఆ మధ్యత్వము ప్పుడు కావలించే అప్పుడు వచ్చేటట్టుగా చావు నాకు మా తండ్రి ఇస్తున్నాడు కనుక ఉత్తరాయనం వచ్చేవర దాకా నేను ఇలాగే ఉంటాను సుమంగా సమయం కొనుగున కొందరు మునివరుల హంస రూపం వలన మహాత్మకు దక్షిణాయనంపు అతన్ని తెలిసి ఎనికి నతని చేతని మంది ఏది గంగా పంపింది కొంతమంది రూపములు ధటించి వచ్చి వారు చెప్పటానికై వచ్చినారు ఇది దక్షిణాయనము ఇప్పుడు వదల వద్దు ప్రాణములు అది చెప్పడానికి రాగా అది తెలిసే ఉన్నది ఆయనకు ఆ విషయం చూచి తిరిగిపోయినాడు మహర్షులు దుర్యోధను వచ్చిన దుశ్శాసను కుంభ సంభూపాలి దుర్యోధనుడు దుశాసను పంపించినాడు ద్రోణాచార్యులు వారికి ఈ విషయం చెప్పవయ్యా ఇప్పుడు పైపోయినాడు అని పోయి చప్పగా కింద పడి మూర్చబడిపోయినాడు ఆ దోణాచ్యాయులు తరువాత జరిపినది ఆ దుర్యోధరుని దగ్గరకు వచ్చినాడు పాండవేయులు సంతసమునూ పాండవ సైన్స పంచాల సైన్యములన్నీ కూడా చాలా సంతోషించని విభిక్బడినందువలనామా నీ కొడుకుగా మీరు నీ దిక్కు ధరలను నెలిగెత్తి ఏడ్ చెరులు ఆహాద గొంగులు ఎంత రోదశ నీ కొడుగులు నీ యొక్క సాయి యొక్క వారి సైన్యములన్నీ కూడా పెద్ద గొంతెత్తి ఏడ్చినారు సుమాఫీ పడిపోయిన సమయములు ఆ త్వని చేత గగడమంతా నిండిపోయింది చేయాకు లేక కన్నుగలనలు గంగజ్ తొమ్ముల పన్ను సోతున్న సోతుంది గాని ఎందుకయను గడవరు మనవారు కయ్యమునకు అది సమయమునందు కాలు చేయి ఆడలేదు సుమాస్తూ ఊరిగే ఆ పాండవుల వంక దీన ముఖములతో చూస్తూ నిలబడిపోయినారుగా అని యుద్ధానికి అవదు తలపడలేదు సుమా సమయమునందు అంటే ధృతరాక్షుడు సంజయుని దొంగ రాయో కాగిపరగ సముదవ ఈ హృదయం మనస్సు రాయో ఇను లేకపోతే మాత్రం ఇలాంటి వాస్తవిని పగిలిపోవలసింది అలా పగలటం లేదు కనుక ఇది రాతి చేతను లేక ఈ నువ్వు చేతను తయారైంది సుమంగా అనుటయు నా కోత నంద నుండెట్టను హే ఏమంటాడు సోత సంజయుడు అప్పుడు కౌరవులుందాను తమవారును మైమరు ఆయుసమ్ములు పెట్టి గంగే ఇక్కడ గుమ్మోయి అట్టి సమయమును కౌరవులు పాండవులు అంతా కూడా మై మరువులున్నవే కవచములు తీసి వహించినటువంటి వారై అర్థములు వదలి వీష్ని సన్నిధానమునకు పోయినారు ధనంజయుడు నాడే అర్జునుడు ఒక్కడు అత్య సమయము ఇరువాగుల వారు ఒకరి మీద ఒకరి విశ్వేషం లేదు కోపం లేదు అత్య సమయమునందు అన్యోన్యముగా మాట్లాడుకుంటూ ఆ పీఠముని పర్యవేక్షించినారుండేలు పాండవులు ఆ ప్రకారంగా ఆ బాయ్ సదముల మీద ఉండి తనకు క్రీడలయ్యవాడు గటంగి మెత్తూరు ఈ యొక్క అంపశయ్యపు తగినటువంటి యొక్క తలకడ ఉన్నదే జిల్లు కావలసమా అసరస్సు వంగిపోతూ ఉన్నది వెనకు అన్నాడు అంటే మెత్త మెత్తని జిళ్ళు తీసుకొచ్చారు సుమా అది పొడుగులు అట్టు సమయము నుండు అర్జుని పిలిచి నలగడ తూపుల నలబడ పెట్టువని అతని పనిచర్జును అర్జునా తల్పమున్నది ఈ పడకకు తగినట్టి ఆ ఉపధానము చుండు కల్పించవయ్యా అన్నాడు కానీ బొద్దుగా మరియు నొక్కుని మూడు బాలములు మంత్రించి పిడతల దాకి ఎత్తి పట్టుకొని భూమి మోచ నిలుతున్నట్టుగా చేసినా అంటే చెడ్డము అలాగేను అని చెప్పి గాండివాన్ని సత్యం చేసినటువంటి వాడై మూడు బాలములు మంత్రించి భూమి మీద బట్టి ఆ సరస్సు ఉన్నదే పైకి ఎత్తి పట్టేటట్టుగా వృచ్చినాడు బాణములు ప్రీతుండ తల్పమునకు తగిన యున బాగా ఉన్నది అని శాస్త్రీపతులూ నవ నమ్పునం లీలతలాకి దివసంబల నేను ఉత్తరాయణం వచ్చే వరదాకా ఈ అంపశయ్య మీద ఇలాగే ఉంటాను కనుక నాకు తగినుట్టూ కూడా ప్రాకారం పరిహతో కూడా చుట్టూ ప్రాకారమును కూడా కట్టవలనుసుమా అని చెప్పినాడు చికిత్సకులున్నారే వైద్యులు వచ్చినారు ఈ బాణువులన్నీ లాగిరమునందు బాధ లేకుండా చేస్తాము అని నాకు అవసరం లేదు అని వారికి తగిన బహుమతులు ఇచ్చి పంపించినాడు విప్పుడు అక్కడ నా దేవ్రతు నీళ్ళు రావని అడిగిన తను పాటి మీరే కులు వచ్చినా దాహం అవుతుంది సుమా నాకు అలాగే అడగందా ఎంతగానో వస్తుందట ఆ విడికి ఆ కారణం చేత ఆ రే మంచినీడు కావాలరా ఎండుకుపోతూ ఉన్నాయి కదవులు లోపలంతా కూడా నాలుగు పిడుచు కట్టిపోతూ ఉన్నది మంచినీడు కావాలని అంటే పట్టుకొచ్చారట ఆ దుర్యోధనాధులంతా కూడా చూసిన వాళ్ళే బహుమతి బంగారు కలసములతో తెప్పించుర్యోధనుడు పనికిరాదు చేయను సుమాత్మవిన్యాసముతం అయిన భూజలం ఒకటి దక్క నీరు నాకు పనికిరాదు సుమాంగ అర్థం చేయను చేవను సుమా భూగతమైన జలము అటువంటి యొక్క నీరు మాత్రమే తాగుతాను అంతేగాని నీరు నాకు పనికిరాదు అవురవులను దగ్గర రాజుల్లో వెరగబడి గంగేయుల్లో వెరగుబడి ఏమి చేసేటట్టు ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ భూగతమైనటువంటి జలం మీరంతా అంటుకున్నటువంటి యొక్క జలం పనికిరాదు అంటూ నుండి తెచ్చేటట్టు అని అంతా కూడా నిర్మిలై చూస్తూ ఉన్నారట అటు సమయపులు అర్జునిగాకేసా అర్జున రావయ్య సల్లంగు పెదవుల అర్జున ఈశ్వరప అరిగి తగినట్టుగా అత్తముల చేత వచ్చినటువంటి నీరు దప్ప ఆమెగిలిన నీరు నేను సాగను సాగనుగనుక దానికి తగిన విధానం చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసినటువంటి వాడ యుద్ధాన్ని వాన్ని సత్యం చేసి ఆ పద్యంజ మంత్రం చేత అభిమంతించి తీవ్రమైన భూమిలోకి జరిపికొచ్చినాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగిటాలి తను అప్పుకోవడానికి వీలుగా తయారు చేసేసాక ప్రక్కనే పెట్టేశాడు ఆ మంచి నీళ్ళు ఎప్పుడైతే అప్పుడు తాగేటట్టుగా అవసరం లేనప్పుడు వారి ఆగిపోయేటట్టుగా పెట్టాడట ఆయన బాగా ఉంద అర్జున ఆ ఏమి కొరం చేశావు నీకెత్త అన్నాడట ఆ భీటుడు అంటే మనవాడంతా కూడా కుహాలు లేద వచ్చాడు సుమా ఆ పాండు సైన్యములది పాండవుల సైన్యం విలుబించి కోలాహలంగా కేకలు పెట్టింది ృప్తి పంది మందాకి నందరంధర నందను వహించినటువంటి వాడయూ ఆ అర్జునునితో ఏమంటాడు నారదు చేత నిన్ను ముని నాథుని కాకని దింగి ఆ వో అర్జున నారద మహర్షి చెప్పినాడు సుమా నరుడిని మహలిసి వినివు అని శౌరియు నీవు గూడిన సాక్ష్యము సర్వేశ్వరుడు మీకు తోడైన తరువాత మీకు అసాధ్యములు లేదు సుమా జగత్తులు గగంజడుగా కి మీద మీ యొక్క ప్రతిమ ప్రభావములు ఎరి నేను అనేక విధములుగా చెప్పినాను దుర్యోధను కాని అంగీకరించలేదు కాబట్టి భీముని యొక్క గతహించేట వాడు పడతాడు సుమా దుర్యోధనుడు అది తప్పదు మానసు యొక్క ముఖంతో చూస్తూ నిలబడి ఉన్నాడు దుర్యోధనుడు ఒక ప్రక్కను అది దుర్యోధను చూచివేకుడు వ్యక్తముండతని కాదారాయణుడవ్వరి కింది ఇది జయంపరాదు నలుడత్యద్భుత విక్రమంతో అర్జును అర్జునుని యొక్క విక్రమం ఉన్నది పరాక్రమానికి ఎంత అధికొలత సాధ్యం కాదు అది అర్జునునికి సహాయంగా ఇప్పుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు కూడా వచ్చి ఉన్నాడు కనుక వారిని జయించడానికి ఎవరికీ సాధ్యపడదు సమరావర్తంతుందాతీన నేను పడిపోయాను కానీ చాలా సైన్యం నశించిపోయింది గురుకుమారులు కూడా కొంతమంది పోయారు అయినా కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు కనుక ఇప్పుడైనా వారి రాజ్య భాగం వారికి ఇచ్చేసాయి ఇచ్చేస్తే లేదు అలా బ్రతకండి పడినవాడు పడ్డారు పోయిన పోయారు మిగిలిన వాళ్ళైనా కొంతమంది బ్రతకటం అవసరమే కదా అన్నప్పుడు నమస్కరించి మాట్లాడలేదు పాండవులు మాట్లాడలేదు ఆ బిరునికి నమస్కరించి రెండు వేళ్ల వారు తమ యొక్క శిబిలికి వెళ్ళిపోయినారు చదువుకు